ఏమిటి వంక సుఖము ఎంచి చెప్పగా వచ్చు కామించక మానుటే అక్షయసుఖముగాక వెలలేని పదార్థాలు వేడుకవలనేవచ్చు చలగి నాశమునుంది చింతబుట్టించు పలులంపటములెల్లా పనికి వచ్చినట్టుండి తలచినట్టు వడక తడబాటు చేసును సరినాహార నిద్రలు సహజముబలె నుండి అరుదై వేళల తప్పి అలయించును పరుల సంగాతములు భక్తితోనే వనగూడి పెరిగి తగులములై పెనపులబెట్టును ఉపకారి దానధర్మలుడబాట్లై మించి విపరీతమై బలసి వేసరింపించు ఎప్పుడు శ్రీ వెంకటేశ ఇవి ఎల్లా నీ చేష్టలు ఉపమించి తెలిసితే బుద్ధికతో నుందును.